మొదటి దాంట్లో విశ్వం దర్పణ దృశ్యమాన అద్దంలో ఉన్న ప్రతిబింబం ఎలా కనబడుతూనే అవాస్తవంగా ఎలా ఉందో అలాగే విశ్వం కూడా ప్రతిబింబ సమానము మరి కనబడుతున్న విశ్వము లేదని అంటున్నాము అసలు నిజం ఎలా ఉంది ప్రతిబింబానికి బింబం ఉండాలి కదా నిజాంతర్గతం ఈ విశ్వం లోపల నిజంగా ఏమి ఉంది శ్లోకంలో ఏముంది విశ్వర్పణ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యమాయో ఇలా పదవిభజన చేసి చదువుకోవడం రావాలి అట్లా చదువుకోవడం వస్తే సగం అర్థం అవుతుంది ముందు విశ్వం దర్పణ దృశ్యమానగరీర్గతం పశ్యార్థం యథానిద్రయాక్షాత్ గురుబో సమయ స్వాత్మా అదే ఎప్పుడు ఇలాంటివి ఎలక్ట్రానిక్ కాపీ కాకుండా ప్రింట్అట్ తీసి పెట్టుకోండి ప్రింట్అట్ తీసి పెట్టుకుంటే పదవిభజన మార్చేసుకునే అవకాశం వస్తుంది ఎక్కడ ఆపుకోవాలనే తెలుస్తుంది చదివేటప్పుడు ఏది ఎక్కడ ఆపుకోవాలి ఏ పదానికి ఏ పదం అనుభయం చేసుకోవడానికి రాసుకోవడానికి పడుతుంది పుస్తకం దగ్గర పెట్టుకో రాసుకోవడానికి పుస్తకం దగ్గర పెట్టుకున్నావా మొదటి ఏం చెప్తున్నారు దర్పణ అందులో ప్రాణప్రదమైనటువంటి శబ్దం ఏమిటంటే దర్పణం మనందరికీ అందులో తెలిసిన పదాలు కొన్ని ఉన్నాయి విశ్వం మనకు కనిపించే జగత్తు అంతరిక్షం అంతా కలిపి ఆద్యంతములు కలిగినది విశ్వం విశ్వం అంటే ఏమిటి ఆద్యంతములు కలిగినది ఆద్యంతములు కలిగినది విశ్వం అంటే ఒక కాలంలో ఉంది ఒక కాలంలో పోతుంది ఒక కాలంలో పుడుతుంది ఒక కాలంలో పోతుంది ఇలా రెండు లక్షణాలు ఆద్యంతములు కలిగినది ఏదైతే ఉందో అది విశ్వండా వేదాంత చర్చలో ఎప్పుడు కూడా ఈ బోధలో నాలుగు స్థాయి భేదాలు ఉంటాయి ఒకటి జీవ పద్ధతిగా జీవుడికి అన్వయం చేసి చెప్తారనమాట నేను జీవుడు అనే ధోరణిలో బోధ చెప్తారు రెండో స్థాయిలో నేను ఆత్మ అనేటటువంటి పద్ధతిలో అన్వయం చేసి చెప్తాను మూడో స్థాయిలో నేను బ్రహ్మము అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తాను నాలుగో స్థాయిలో నేను పరబ్రహ్మము అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తాను అయినా నేనెవరు అన్న ప్రశ్న ఒకటే నీ సమాధానాలు ఎన్ని ఉన్నాయి నేను జీవుడు నేను ఆత్మ నేను బ్రహ్మము నేను పరబ్రహ్మ అనేటటువంటి నాలుగు సమాధానాలు వస్తాయి అన్నమాట కాబట్టి తత్వ సంబంధించినటువంటి ఏ అంశాన్ని స్పృశించినా కూడా ఈ నాలుగు స్థాయిలలో నీకు ఆ బోధ స్ఫురించాలి అప్పుడు నీకు తత్వజ్ఞానం కరతలామలకమైనట్టు లెక్క ఎటువంటి గురువును ఆశ్రయించాలయ్యా అంటే ఎవరైతే ఈ నాలుగు స్థాయిలలో కూడా నీకు బోధ స్ఫురణ స్ఫూర్తిని అందించగలుగుతాడో అటువంటి సద్గురు మూర్తిని ఆశ్రయించాలి అయితే ఈ నాలుగు స్థాయి భేదాలని నీకు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావనేది ముఖ్యంగా స్వీకరిస్తావు ఎందుకని అంటే నువ్వు జీవభ్రాంతితో ఉన్నటువంటి స్థాయిలో జీవుడుగా జగత్తుగా ప్రపంచంగా ఈశ్వరుడుగా నువ్వు చూపిస్తూ ఉన్నావు అనుకో నీకు సరాసరి పరబ్రహ్మ నిర్ణయాన్ని చెప్పాలనుకో వీలవుతుందా కాదండి ఒకవేళ ఆయన చెప్పగలిగిన సమర్థుడే అయినప్పటికీ అలానే కేవలం కిందకి దిక్కకుండా పై పరబ్రహ్మ నిర్ణయం వరకే చెప్పాడు అనుకో నువ్వు అనుకోలేవుగా అందుకని ఏం చేస్తారు కొన్ని సూచన వాక్యాలు చెప్తారు చెప్పే వాటిల్లో ఏముంటాయి సూచన వాక్యాలు ఉంటాయి ఈ సూచన వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మమును బోధిస్తాయి దాని తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు సూచన వాక్యాల తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు ఆ నిర్ణయ వాక్యాలన్నీ కూడాను బ్రహ్మమును సూచిస్తాం బ్రహ్మమును బోధిస్తాయి దాని తర్వాత లక్షణ వాక్యాలు చెప్తారు లక్షణ వాక్యాలు ఆత్మని అందిస్తాయి ఆత్మ బోధన అందిస్తాయి తర్వాత సాధన వాక్యాలు చెప్తారు వీడు జీవభావంలో ఉన్నవాడు ఆత్మభావాన్ని అందుకోవడానికి ఆ సాధన వాక్యాలు ఉపయోగం కాబట్టి ఏ గ్రంథం చదివినా కూడా ఏ బోధ విన్నా కూడా వాటిని ఈ పద్ధతిగా విభజన చేసి చూసుకోగలిగేటటువంటి నేర్పు శిష్యుడికి రావాలి అందులో సూచన వాక్యం ఏమిటి నిర్ణయ వాక్యం ఏమిటి లక్షణ వాక్యం ఏమిటి సాధన వాక్యం ఏమిటి बोधंटू सदगुरमूर्ति स्वाणव प्रमाण वाक्यम चलता नीने की नी विश्वास कलग लेते इंटं उ अभी एपड़की साध्यको आकाशनार ये पनीना सदम అలా కలగకుండా ఉండటానికి ఏం చేస్తారు స్వానుభూతితో కూడినటువంటి ప్రమాణ వాక్యం చెబుతారు కాబట్టి నువ్వు ఏ బోధ విన్నా కూడా ఈ రకమైనటువంటి విభజనతో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏ సిద్ధాంత గ్రంథం చదివినా ఏ లక్షణ గ్రంథం చదివినా ఏ ఉపనిషత్తు చదివినా भगवद्गी चवना विवेक चुड़ाण चवना अषावक चवना तत्वज्ञा की संबंधी ये ग्रंथ चलीवना यह बोध विना विभजन ने ग्रहिशे न संपादी इलाई ने संपादे उन्डो वाड़ सीष्युड अधिकारा संपाद इधी शरणागति वालमे साध्य अटे बौद्धिकवे प्रक्रिया तो इध्यू चाला मानव ट्रैला लाजिंग ब्रेन लाजि मई वाड़ आुद्धि विसा वाली वीट पड़कान प्रयत्नी चेकमाका पड़ क्यूजन स्टेटस लड़ाई आ विभजन सर काबीशर की सदगुव की शरणागत నీవు ఆ బోధను స్వీకరించాలి దాన్ని జీర్ణం చేసుకోవాలి దాన్ని విచారణ చేయాలి దాన్ని నిజ జీవితంలో అప్లై చేయాలి వాటిని స్వానుభూతి ప్రమాణంగా తెలుసుకోవాలి ఈ ప్రక్రియ నీ లోపల జరిగితే నువ్వు ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేసి నువ్వు సరిగ్గా పండుతావు అనమాట ఇప్పుడు ఆ దృష్టితో నీకు దక్షిణామూర్తి స్తోత్రం స్తవం అదేమిటది స్తోత్రం ఇది అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి నువ్వు అంటే ప్రతి దాని యొక్క ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి ఆ పదముల యొక్క కూడికైన వాక్యానికి ఏమర్థం ఉందో తెలుసుకోవాలి ఆ వాక్యాలన్నీ కలిపి ఏ లక్ష్యాన్ని సూచిస్తున్నాయో ఆ సూచన వాక్యాలు తెలుసుకోవాలి అవి ఏ సాధన ద్వారా సాధించబడాలో సాధన వాక్యం తెలుసుకోవాలి अभी अभूति प्रमाण में यह रकम अभूति आ प्रमाणवाक्य अर्थम इपुरे वाक्यादार्थमार्थमु लक्ष्यार्थम अभवार्थम अर्थम शब्दार्थमु वाच्यार्थम लक्ष्यार्थम अभवार दक्षिणामूर्ति प्रधान लक्ष्य एंटे आ दक्षिणामूर्तिश्वरीय मौन स्थिति एरब्रह्म निर्णय अश्वरीय मौन स्थिति अट्ठाईश्वरीय मौना अंदर प्रयत्न स्तोत्र कला दाटन स्थिति कलातीत स्थित कलाकाल आलायम लेने पद्धतिदो अोधिचन अड़ना శిష్యుడు ఏమడిగాడు చాలా కాలములను ఆలాయముగా ఒక రీతిగా లేని పద్ధతిని ఏదో బోధించమని అడిగాడు అట్లా బోధించేటం కోసమని దీన్ని స్వీకరించారనమాట కాబట్టి విశ్వం అంటే అర్థం ఆద్యంతములు కలిగినది విశ్వం ఇప్పుడు జీవభావంలో లెక్కేసాం విశ్వం అంటే ఏమిటి మనకు కనిపించే జగత్ వరకు ఆ నీ కనబడే ప్రపంచం నిన్ను గుర్తించే ప్రపంచం నువ్వు గుర్తుపెట్టే ప్రపంచం నీ చుట్టుపక్కల జీవరాశితో కూడినటువంటి ప్రపంచం మార్పు చేర్పులకు లోనయ్యే ప్రపంచం దీన్నే ప్రపంచం అని అనుకుంటున్నాడు ప్రపంచమే ప్రపంచం అంటే అర్థమేమిటి అసలు పంచీకృతమైనదంతా ప్రపంచమే ఎన్ని పంచీకరణలు ఉన్నాయి అసలు బ్రహ్మాండ పంచీకరణ బ్రహ్మాండీకరణ ఈశ్వర मूर्थ पंचीक उन्ई स्थाई पंचीक जीव भाव तो चूस्ट कनबड़न प्रपंच ब्रह्मांड पंचीक पंचभूतात्मक मैं पंच तुम्हारे अधिष्ठान देवल तोड़ना प्रपंच समिष्टि ईश्वर स्थाई विश्व का ఇప్పుడు విశ్వం అంటే నీ కనపడే ఇల్లు నీ కనపడే పిల్లలు నీ కనపడేటటువంటి ఉద్యోగాలు నీ కనపడే ధనము నీ కనపడేటటువంటి సుఖ వీటిని ప్రపంచం అని అందామా అనంత విశ్వం విశ్వం ఏదైతే ఉందో అది ఎలా ఉంది యూనివర్స్ కదా ఆ లెక్క పెట్టడానికి కొరవడానికి వీలు లేనంతగా వ్యాపించి పోయినటువంటిది ఏదైతే ఉన్నదని విషయం అని అంటున్నాడు ఆ మోహం అది ఆద్యంతములతో కూడుకున్నటువంటి దానికే ఆద్యంతములు ఉన్నాయంటే నీకుంటాయి కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా ఆద్యంతములతో కూడుకుని ఉన్నాడు జీవభావంలో ఉన్నప్పుడు ఆద్యంతములతో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఇదేమిటా విశ్వం దర్పణ దృశ్యం తర్వాత ఏం చేయాలి దర్పణ దృశ్యం దర్పణ దృశ్యం అంటే ఏంటి దర్పణ దృశ్యం ప్రతిబింబం అని చెప్పేసి మన అర్థంలో అంటున్నాం వాచ్య అర్థంగా చూస్తే ప్రతిబింబం అర్థంలో కనపడిన ప్రతిబింబం ఈ విశ్వం అర్థాన్ని ఏ అర్థంలో చూస్తా చూడలేము సాధ్యం అయ్యేనా కాదు అంటే మౌలికంగా అట్లా అర్థం తీసుకోకూడదని అర్థం వాచ్యార్థంగా చూస్తే అర్థంలో ప్రతిబింబం నువ్వు నా ఎదురుకుండా అర్థం పెట్టావు ప్రతిబింబండింది నువ్వు సత్యమా అర్థంలో కనపడుతున్న ప్రతిబింబం సత్యమా నేనే సత్యం నేను సత్యం కాబట్టి నేను బింబం ప్రతిబింబం అసత్యం కదా నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని పెద్ద కాంటాక్ట్ కి చూసావు చిన్నగా ఉందే పెద్దగా ఉంద చిన్నగా ఉంటాయి సత్యమా అసత్యమా ఇప్పుడు సత్యమే కానీ మనకి బాగా కనిపించడం లేదు అంటే సాపేక్ష నిరపేక్ష దృష్టి ఉన్నాయి అంటే దగ్గరగా నీ ఎదురుకుండా కనబడుతోంది నువ్వు ప్రపంచంలో కలిసి ఉన్నావు అప్పుడు ఎలా చూసావు ప్రపంచంతో పోగుల్చుకుంటూ చూసావు అది సాపేక్ష దృష్టి దాన్ని అధిగమించి అతీతమైన దృష్టిలో సాక్షిగా ఉండి చూసావు అది నిరపేక్ష దృష్టి సాక్షిక అతీతమైనటువంటి దృష్టి దర్పణ దృష్టి సాక్షిక అతీతమైన దృష్టి దర్పణ దృష్టి అర్థమైందండి అంటే అర్థం కొండ అద్దమందు కొంచెమై కనబడదా అన్నాడు వేమన కొండ ఉందండి ఒక అర్థంలో ఆ కొండను చూసావు అంత పెద్ద అర్థం అంత పెద్ద కొండ అద్దంలో ఏమైపోయింది చిన్నగా కనిపిస్తుంది చిన్నగా కనపడింది ప్రతి బింబం చిన్నగా ఉంది బింబం కూడా చిన్నగా ఉందని చెప్తా ఎప్పుడు తెలుస్తుంది దగ్గరికి వెళ్తే తెలుస్తుంది బింబంధ దర్శనం प्रत्यक्ष दर्शन साक्षात्कार दर्शन कल दादी यास्तृति अला व्यापक उपंचम अदम चूस ए प्रतिबिंब सी आत्मसाक्षात्कार ज्ञान कल प्रपंचमता नीक अर्थन उब वाले कन అంటే ఏ జ్ఞానం కలగాలో కూడా తెలియాలి నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో ప్రపంచాన్ని కనుక నువ్వు ఈ ప్రపంచం అంతా ఎలా కనపడతప్పుడు అర్థంలో ఉన్నటువంటి ప్రతిబింబం వల్లే కనపడింది ఇంకొక సాక్షాత్కార జ్ఞానం ఉంది బ్రహ్మ సాక్షాత్కార జానం ఎవరైతే ఆత్మనిష్ఠుడై ఉన్నాడో వాడికి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగింది బ్రహ్మానుసంధానం చేత ఆ బ్రహ్మ సాక్షాత్కార జానం చేత ఒక సోలార్ నెట్వర్క్ ఒక సోలార్ నెట్వర్క్ ఉందా లేదా అదంతా ఒక బ్రహ్మాండం ఆ సోలార్ నెట్వర్క్ అంతా కూడా అతనిలో ప్రతిబింబంలాగా కనబడింది అర్థమైతే ఇప్పుడు మూడో సాక్షాత్కార జ్ఞానం చెందుతున్నారు ఏమిటది బయలుని దర్శించాడు ఆ బయలుని ఎప్పుడైతే దర్శించాడో అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమంతా కొంచెమైపోయి దర్పణ దృశ్యంగా కనబడి అంటే విశ్వమే ఏర్పడక ముందు స్థితిని దర్శించగలిగాడు విశ్వమే లేనటువంటి స్థితిని దర్శించగలిగాడు ఎవరైతే ఇట్లా విశ్వం ఏర్పడక ముందున్నటువంటి స్థితిని విశ్వము లేకుండా ఉన్నటువంటి స్థితిని దర్శన రూపంలో పొందారో వాళ్ళు దేశికులు కాబట్టి దేశికులకు కలిగినటువంటి దృష్టి దర్పణ దృష్టి दर्पण विद्या विधान प्रत्येक विद्या विधान दृक्ट दृक्प्रदाय द्वारा अर्थाने आधारको अर्द कम कंट उदेश पंचीक द्वारा और कंटे मतम अटे अर्थम क्या మంత్రపుష్పంలో నివారీ పరమాత్మేంద్రోక్షర పరమస్వరాట్ అని మంత్రపుష్పంలో చదివి వినిపిస్తారు నేను ఏ గుడికి వెళ్ళినా ఈ మంత్రపుష్పం చదువుతారు అక్కడ మనం ఏమైనా ఈ విషయంలో దీంట్లో ఉన్న విశేషాన్ని గుర్తించామా తెలియ సార్ ఎందుకని ఆయన ఏదో చదివేస్తాడు మీరు పూలు చేతిలో పట్టుకుంటారు ఆ టైం పూలు వేయమంటాడు వేస్తాం అంతేగాని ఆయన చదివే మంత్రపుష్పం యొక్క అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు తెలుసుకోవాలా తెలుసుకోవాలి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్నకి ఇది సమాధానం చెబుతుంది ंध्रेट आ रहा कनु मध्य बंगार पुनेंस्वरूप प्रकाशिस् मेरभ अंत प्रकाश कल बंगार भू अन्नी कल अणुस्वरूप अदग्निस्वरूप स्थानेट चितग्निथाद शिख उठाया चित्न दहराग्न रेटे दहराग्नि की मध्यस्थान आकाशम दहरा दहरा मध्यस्थान परमात्में శిఖలో మళ్ళా ఆకాశం అండి ఆయన ఎటువంటి వాడటేవతాగణాలైతే చెప్తున్నావో ఈ దేవతాగణములన్నీ ఆ పరమాత్మ యొక్క అంశీభూతము లేదు ఇంకా ఎటువంటి వాడు अक्षर सोक्षर परम स्वरा स्वराट को परम मैं वील्लू विश्व तेजस प्रांगुड़ प्रत्येक आत्मा विश्वड़ तेजस ఈ నాలుగు జీవశరీరాలకు సాక్షి ఈ నాలుగు జీవశీరాలకు సాక్షి ఇంకేమున్నాయి మరి ఈశ్వరతను నాలుగు ఉన్నాయి జీవతనములు నాలుగు ఈశ్వరతనవులు నాలుగు ఈశ్వరతను ఏమిటి మరి విరాట్ హిరణ్య గర్భ పరమాత్మ విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలే ఈశ్వరతను చతుష్టయం దేవతను చతుష్టయము ఈశ్వరతను చతుష్టయము ఆ తనువులకు అధిష్టానములు ఆ నాలుగు అన్నమాట జీవుని యొక్క స్థూల శరీరము స్థూల ప్రపంచము స్థూల వ్యవహారానికి అధిష్టానం ఎవరు ఇప్పుడు విశ్వడు విశ్వడు ఇప్పుడు ఇందాక ఏమన్నాడు అక్కడ సూక్ష్మ విశ్వం విశ్వం దర్పణ దృశ్య బాణ నగరి నడలేదా కాబట్టి ఎవరిని దర్పణ దృశ్యంగా చూసాడ ఎవరు ఆ పైనటువంటి వాడు విరాట్ విరాట్ స్థితి నుంచి చూసినప్పుడు ఈ విశ్వడు స్థితి ఎలా కనపడింది దర్పణ దృశ్యంగా కనపడింది బింబం ఎవరు బింబం ఎవరు అదేదా ఇంకోటి ఎదిగం సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచం సూక్ష్మ వ్యవహారం దానికి సాక్షి ఆయన ఎవరు హిరణ్య గర్భుడు బింబండు ప్రతిబింబం మళ్ళా ఎదిగావు కారణ శరీరం కారణ ప్రపంచం కారణ వ్యవహారం కారణ వ్యవహారానికి సాక్షి ప్రజ్ఞాడు ప్రజ్ఞాస్డు ఇతను ప్రతిబింబం బింబం ఎవరు అవ్యాకృతుడు దాన్ని అవ్యాకృతుడు బింబము ప్రాంగుడు ప్రతి ఇంకా ఇది మహాకారణ శరీరం మహాకారణ ప్రపంచం మహాకారణ వ్యవహారం మహాకారణ సాక్షి అతను ఎవరు ప్రత్యేగా అదేనా ప్రత్యేకత్మ ఎవరి ప్రతిబింబం ఈశ్వరుడు పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క కాబట్టి అందువల్ల ఏమన్నా ఆయన భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో భగవద్గీతలో అదే గుణాలకి నేనన్నింటికి అతీతంగా ఉన్నాను కానీ అందరి హృదయాలలో ఉన్నాను ఆ అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నాడనేవాడు ఇప్పుడు ఏ ఎవడు వాడు ప్రత్యేగాత్మ అందరి హృదయాలలో ఉన్నవాడెవడు ప్రత్యేగాత్మ ప్రత్యేగా ఎవరైతే ఈ జీవతను చతుష్టయాన్ని ईश्वर तन चतुष्टया जीवतन चतुष्टया प्रतिबिंब सूसी चतुष्टयान बिंबंग पद्धति परमात्म निर्णयान गो वाड़ेनाश्यु నిజాంతర్గతం నిజాంతర్గతం అంటే ఏంటి ఇప్పుడు ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆను పరమాత్మని అనే స్థితిని పొందినవాడు ఎప్పుడైతే ఉన్నాడో అది నిజాంతర్గతం ఆ నిజాంతర్గతమైనటువంటి ఆ పరమాత్మ స్థితిని పరబ్రహ్మ నిర్ణయాన్ని అందుకున్న ఏమైందట విశ్వంతుల్యం నిజాంతర్గతం అదే ఇప్పుడు అక్కడికి ఫస్ట్ పశ్యన్నాయరివోనిద్రయా నీకు ఇట్లా అర్థమైందా అర్థం కాలేదా అని మళ్ళీ ఇప్పుడు ఒక బోలికి చెప్పాడు ఇట్లా చెప్తే ఇప్పుడు అర్థమైందా నీకేమైనా అర్థమైంది అర్థమైంది మరి దీన్ని సానుభూతి ప్రమాణానికి అందించాలా వద్దా అందించాలంటే ఏం చెప్పాడు పశ్యన్నాయయా లక్షణ వాక్యం చెప్పాడు ఇక్కడ పశ్యన్ అంటే చూస్తాడు పష్యన్ అంటే ఏంటి చూడటం చూస్తాడు ఎలా చూస్తాడు ఆత్మస్వరూపుడు మాయని ఎలా చూచాడో అలా చూస్తాడు ఎవరైతే ఆత్మనిష్ఠుడై ఉన్నాడో ఆ ఆత్మనిష్ఠుడికి ఈ ప్రపంచం అంతా ఎలా ఉందట మాయగా ఉంది మాయ అంటే ఏమిటి మా అంటే లేనిది అని లేనిది యా మా తా మాయా దాని సూత్రం యా మా యా అంటే ఏదైతే మా అంటే లేనిదో సా అంటే ఉన్నట్లుగా ఏదైతే లేనిది ఉన్నట్లుగా తోపింపచేస్తున్నదో అదే మాయా కాబట్టి ఆత్మనిష్ఠుడైన వాడికి నిజం తెలిసిపోయిన వాడికి ఏం తెలిసింది జగజ్జీవేశ్వరులు అనేటటువంటి త్రయం లేదు ఆత్మనిష్ఠుడికి ఏం లేదు జగజ్జీవేశ్వరులు లేరు ఎవడైతే ప్రత్యేకాత్మ యొక్క స్థితికి చేరాడో వాడికి ఎవరు లేరు ఇప్పుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే భేదం లేదు వాడు త్రిపుటికి అతీతంగా వాడికి ఈ త్రిపుడితో కూడిన ప్రపంచం అంతా ఎలా కనపడిందట లేనిదే ఇంకా మాయలాగా కనపడి కాబట్టి మాయగా కనపడింది అర్థమైంది ఇప్పుడు అక్కడికి ఏమైనా నీకు అర్థమైంది సార్ లక్షణ వాక్యంగా అర్థమైంది इनि मैं जीव भ्रांति जीव भाव लड़क अर्थम एटिव यद्रना चपा बहिरी यथा निद्रया अं गाढ़्रवस्थ उन्ना అప్పుడు ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం ఏమైపోయింది అప్పుడు లేదు మనకి మనమే లేవు లేదు తళ్ళు తెరిచి బయటకు వచ్చావు అంతా ఉంది లేదా ముందు లేదని ఇప్పుడు ఎక్కడి చోద్ అన్నాడు అది బయటకు వచ్చిందయ్యా ఇది ప్రపంచం అంతా నువ్వు లేచేటప్పుడు బయటకు వచ్చింది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మరి మెల్కులో ఉన్నాం కాబట్టి వచ్చింది ఏమైపోయింది త్మకమైన ప్రపంచమంతా నీ లోపలికి లయమైపోయింది ఆ లయమైపోయిన ప్రపంచం నువ్వు సంకల్పాన్ని చేసి మేలుకోగానే మరలా వ్యక్తమై నీ లోపలికే లయమైపోతుంది మరలా నీ నుంచే వ్యక్తం అవుతుంది కాబట్టి ఏమన్నాడు బహిర్యోద్ ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఉన్నట్లే వ్యవహరిస్తున్నాడు నిద్రపోయేటప్పటికేమైంది ఆ ప్రపంచం అంతా తనలో లయమైపోయింది తనను సాక్షిగా ఉన్నాడు మనలా ఆ సాక్షి యొక్క సంకల్పంతో నిద్ర లేచే ఆ నిద్ర లేచేటప్పటికేమైంది తన నుంచే మళ్ళా ఆ ప్రపంచం అంతా వ్యక్తమైంది నిద్రలోనేమో తనలో ఊడిపోయి తనలో లైవ్ అయిపోయి నే దగ్గరికి ఎక్కడికైనా పోయిందని చెప్పగలవా కాబట్టి నీ ప్రపంచం అంతా ఎందులో లైవ్ అయిపోయింది నిద్రలోంటే ఎట్లా అండి నీ లోపలికి లైవ్ అయిపోయి లోపల ఇద్దరు సాక్ష ప్రత్యేగా నీ ఉన్నా ఆ ప్రత్యేతిలో ఈ ప్రపంచం అంతా నీలో లైవ్ అయిపోయింది మళ్ళా అంతా నీలో నుంచి వ్యక్తం అయిపోయింది కాబట్టి మేలుకొని ఉన్నప్పుడు వ్యక్తంగా కనబడుతుంది గాఢ నిద్రావస్థలో అవ్యక్తంగా మధ్యలో కళలోనేమో వ్యవహరించి వ్యవహరించనట్లుగా నిజానికి వ్యవహరించడం లేదా కానీ ఏమైనా చేసావాడిగా ఉన్నావు కళలో ఉన్నావా మరి మెలకు కళలోనే అలా ఉంటే నీ మెలకు ఎలా చేస్తావు కాబట్టి ఇక్కడ కూడా చేసి చెయ్యని వాడివే అయ్యం ప్రపంచమే లేనిదంటూ ఉంటే ప్రపంచంలో చేసే పనులు సత్యాలు ఎలా అవుతాయి ప్రతిబింబమే లేదంటూ ఉంటే ప్రతిబింబంలో చేసే వ్యవహారం అలా సత్యం అవుతుంది ప్రతిబింబము లేదు ప్రతిబింబం వ్యవహారము లేకపోతే ప్రతిబింబానికి ఉనికి ఎలా సత్యం అవుతుంది బింబానికి ఊరికి ఉంటుంది కానీ ప్రతిబింబానికి ఎక్కడైనా ఊరికి ఉంటుందా సార్ ఉనికి లేనిది వ్యవహరిస్తుందా వ్యవహరించినది లయ అవుతుందూడు లేనివే కదా ప్రతిబింబస్థితిలో ఉనికి లేదు వ్యవహారము లేదు ఎప్పుడు ఏడున్నద కే బింబభావమే ఉన్నది అభావంగా ఉన్నది బింబం ఏ స్థితిలో ఉంది ఇప్పుడు అభావస్థితికి సాక్షిగా నీవు నువ్ ఎలా ఉన్నావు ఆ అభావ స్థితికి సాక్షిగా ఉన్నావు అభావ స్థితికి సాక్షిగా ఉన్నవాడు ఒక భావం చేత ఎలా కొట్టుకుపోబడ్డాడు కాబట్టి అలా కొట్టుకుపోతున్నాడు అనేదంతా మాయా పరిణామం చెందానన్నదంతా మాయా మార్పు చెందాలన్నదంతా మాయా అర్థమైంది సార్ కానీ ఫైనల్ గా మీరు పరిణామమే మాయా అంటున్నారు అంతేగా మరి ఎప్పుడు మాయా నువ్వు మార్పు చెందని స్థితిలో ఉన్నప్పుడు అంటే నువ్వెక్కడ ఉండాలి జగ विश्व तैज्य प्रत्येगा प्रतिबिंबर्भ व्याकृत परमाने अभिन्नी प्रत्येक परमात्म अभिन्नी తిబింబాలు వేరు కావుగా అవును బిమ్మ ఉంటేనే ప్రతిబింబం అది కూడా ఎప్పుడు అభావ స్థితికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ అభావ స్థితిలోకి దిగొచ్చి భావ సంకల్పాన్ని పూనితే ప్రతిబింబాలు కనపడ్డాయి కనపడింది లేకపోతే అసలు విషయం ఉందా కాబి విశ్వే లేని పరమాత్మ స్థితిని ఎందుకు చూస్తే విశ్వే లేని అర్థమేట కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యమని మాయయా బిరివోద్భూతం యథానియా తర్వాత వాక్యం ఏంటి ఎస్ సాక్షాత్కు తర్వాత వాక్యం ఏంటి ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాయం అన్నడా లేదా ఇది ఎప్పుడు తెలియాలయ్యా నీకు గురు గురువు గారు బోధించే కాలంలోనే నీకు ఈ దర్శనం కలగాలి ఎవడికైతే గురువుగారు బోధించే సమయంలోనే ఈ దర్శనాన్ని పొందాడు ఎలా ఉన్నది అలాగే చూడగలగటం ఎత్సాక్షాత్ అంటే ఎలా ఉన్న దాన్ని అలాగే చూడగలగల బోధాకాలంలోనే ఎలా ఉన్నదాని అలాగే చూడగలిగేటటువంటి దర్శన సిద్ధి కలిగినటువంటి సత్శిష్యుడైన వాడు ఎవరైతే ఉన్నాడో ప్రబోధ సమయే స్వాత్మానమేవా ద్వయం ప్రత్యేగాత్మ పరమాత్మ అభిందులను తెలుసుకోగలిగింది ద్వయంగా కనబడుతుంది అది రెండు చోట్ల ఆత్మశబ్దాలే ఉన్నాయి ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు చోట్ల ఆత్మ శబ్దాలే ఉన్నాయి ఆత్మ యొక్క ద్వయస్థానములది స్వాత్మానం ద్వయమా అద్వయమా అద్వయం ఇప్పుడు ప్రబోధ సమయంలో దర్శన సిద్ధి కలిగేటప్పుడు ఏమైందట ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ప్రతి బిన్నులైపోయి ఈ ప్రతిబింబి బీంబంలో కలిసిపోయి అసలు ప్రతిబింబ పోయి లేనిది ఎట్లా కలుస్తుంది ప్రతిబింబం అంటే లేనిది కదా అవును బీంబం అంటే ఉన్నది కదా ఉన్న దాంట్లో లేనిది ఎట్లా కలుస్తుంది మనం మధుర దర్పణం పెట్టాం కాబట్టి కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ స్థితికి చేరేవో పరమాత్మ స్థితి నుంచి చూసేటప్పుడు ఏమి లేదు అయినా ఇప్పుడు లేవు జీవేశ్వర ఐక్యము జీవ బ్రహ్మఐక్యం అనే పద్ధతిలో చెప్పబడేటటువంటి బోధా పద్ధతి అంతా ఎందుకంటే ప్రతిబింబం లేదు అసలు ఆ ఆ సాధనలన్నీ లేనివైపోయినాయి ఆ బోధలన్నీ లేనివైపోయినాయి ఆ దర్శనాలన్నీ లేనివైపోయినాయి ఆ సిద్ధస్థితి అంతా లేనిదైపోయింది ఆ జ్ఞాన పద్ధతులన్నీ లేనివైపోయినాయి జ్ఞానాతీతమైన పరమాత్మ స్థితికి చేరిపోయాడు తురీయాతీతమైనటువంటి పరమాత్మ స్థితికి చేరిపోయాడు పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడు తురియాతీటంగా ఉన్నాడు కాబట్టి ఆ తురియాతీతం అనే స్థితిలోకి చేరిపోయేటప్పటికీ ఏమయ్యాడు సాక్షాత్ ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వం ఎప్పుడో తెలియటం కాలయ్యా ఆ సద్గురుమూర్తి బోధించే కాలంలోనే ఆ దర్శన శక్తిని పొందాడు తద్వారా ప్రత్యక్ పరమాత్మల లభిన్యులని తెలిసి నేను పరమాత్మనే అనే నిర్ణయంలో స్థిరంగా ఉండిపోయాడు ఈ విషయం అంతా దేనిదే అని దర్శించాడు అటువంటి శ్రీ గురుమూర్తేదం శ్రీదక్షిణామూర్త ఏ అటువంటి గురువు ఇప్పుడు ఎవరు दक्षिणा मूर्ति सहज स्वरूपूर्ति प्रबोधर ईश्वर अंदर की गुरु। ना रूपाल भेद ले दक्षिणा मूर्ते सदुरमूर्ति वाड़ी ూర్తే అటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తికి నమస్కారం చదువుకో వ్యాఖ్యానం ఇప్పుడు మొదటి దాంట్లో వచ్చి సార్ మనం వెష్టి స్థాయిలో చెప్పుకునే నాలుగు సమిష్టి స్థాయిలో చెప్పుకునే నాలుగు అవి బింబ ప్రతిబింబాలుగా తెలుసుకున్నాం తెలుసుకున్న దానికి ఒక్క నిమిషం సార్ ఇదేంటే పోయింది ఒకసారి చివరికి అన్ని లేనివే అని చెప్తున్నారు కదా సార్ మళ్ళా ఫైనల్ గా వచ్చి మొదలు పెట్టినట్లే కానీ ఇది ఎలా సార్ అంటే భావాన్ని అభావం అన్నాం అనుకోండి అప్పుడు అంటే భావం అంటే మళ్ళీ మనసే కదా మనసు ఉండేది అంటే మనోపరించినంత పరిష్కారం రాదు మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటటువంటి అంతఃకరణ చతు విచారణ చేసినంత సేపు అది ఎప్పటికీ తెలుసుకోలేదు దానిని దాటి దానికి సాక్షి అయిన జ్ఞాతగాను నిలబడి ఉంటేనే తెలుసుకోవాలి లాజిక్ తో అయ్యే పని కాదు ఇది కాబట్టి సిద్ధాంత విచారణ చేసి నిర్ణయం చేసేద్దామంటే అయిపోతుందా కాబట్టి ఎప్పటికైనా నువ్వేమవ్వాలి ముందు జ్ఞాతం అవ్వాలి ప్రమాణంలో తెలియాలా వద్దా తెలియాలి సరే అవును అప్పుడే ఈ నిర్ణయాన్ని పొందగలుగుతాం కోటస్థ స్థితికి చేరితే తప్ప అభావ నిర్ణయం తెలియదు ఇది ఇంకా రాలేదు సార్ మీతో మాట్లాడాలంటే ఇంత టెక్నాలజీ రెడీ చేసుకోవాలి వాళ్ళు తెలిసింది మొత్తం అయితే అంత వ్యక్తం అయిందా దృశ్యమైన సార్ అట్లా చూస్తుంటే ఇప్పుడు అవ్యక్తం కూడా దృశ్యం అవుతుందండి అవ్యక్తం కనిపించదు కదండి అసలు ఏమి అంటే అదేగా ఇప్పుడు ఏం చెప్పాడు యథా నిద్ర యా నీ లోపల కలిసిపోయినాయి అన్ని మరి కలిసిపోయినప్పుడు అవ్యక్తమేగా అప్పుడు సాక్షిగానే ఉన్నావుగా నిద్రలో వివేకం అంటే కూడా సేమ్ ఇంతేనండి ఇంకా ఇంతే గానీ ఇంత సులభంగా అవదా పని నిత్యాత్య వస్తుంది ఒక్కొక్క వివేకం ద్వారా పరిణామం చెందాలి కార్యకారణ వివేకం నిన్న ఏదో ఒక పాయింట్ వచ్చింది సార్ దాంట్లో క్షేత్ర క్షేత్రంలో అప్పుడు కార్యకారణం ప్రకృతి అని చెప్పారు సార్ చెప్పండి అమ్మా సార్ ఇప్పుడు సమయం ఇప్పుడు ఇట్లా చూస్తే కాలం కూడా లేదే అవుతుందండితే చూస్తే ఇక్కడేం చెప్పారండి ఫస్ట్ విశ్వం దర్పణ దృశ్యమాన అన్నప్పుడు అర్థం లో ఉన్న ప్రతిబింబం ఎలా కనబడుతూనే అవాస్తవంగా ఎలా ఉందో అలాగే విశ్వం కూడా ప్రతిబింబ సమానము మరి కనబడుతున్న విశ్వము లేనిది అంటున్నాము అసలు నిజం ఎలా ఉంది ప్రతిబింబానికి బింబం ఉండాలి కదా నిజాంతర్గతం ఈ విశ్వం లోపల నిజంగా ఏమి ఉంది పశ్యనాత్మని మాయయా అంతటా ఆధారం ఆత్మ అంటే బయటకు లేని విశ్వం ఎలా వచ్చింది మాయయా మాయ వల్ల వచ్చింది బహిర్వోద్భూతం యథా నిద్రయా నిద్రపోతున్నప్పుడు పంచభూతాలు ఎరుక లేదు కాని పంచభూతాలు వాస్తవంగా లేవా ఉన్నాయి ఈ అనంత విశ్వం ఆత్మస్థితిలో ఎలా ఉంది ఆత్మ దృష్టితో ఉంటే విశ్వం కనబడటం లేదు విశ్వం విశ్వం ఉన్నదనే దృష్టితో చూస్తే ఆత్మ తెలియదు అంటే సార్ ఇప్పుడు మనం మెలకులో కూడా కల్లాగా ఉండాలి నిద్రపోతున్న వాడికి మెలకులో వాడికి భేదం ఏమిటి ఆ నిద్ర నుంచే మేలుకున్నావు కానీ మెలకులో నిద్ర గురించి తెలియదు నిద్రలో మెలకు గురించి తెలియదు నిత్య జీవితంలో ఇది ఎంత సత్యమో అలాగే ఈ విశ్వం అంతా ఉంది అని భోగి వస్తువుగా చూసినప్పుడు ఆత్మ తెలియదు అనే విషయం కూడా అంతే సత్యం ఇలా తెలుసుకో అంటే ఏ సమయంలో అయినా ఏదైనా ఉంటుంది ఒకటి కనపడుతుంది ఒకటి కనపడుతుంది ఆత్మ ప్రపంచం రెండు ఒక తోటే ఉన్నాయి కానీ మనకి ఏం కనపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం కనిపిస్తుంది ప్రపంచం కనపడుతుంది ప్రపంచం కనపడంతో సేపు ఆత్మ కనపడుతుంది కనపడదు జ్ఞానం కలిగి ఆత్మ దృష్టితో దోరణం వచ్చేసింది వాడు ఏమయ్యాడు వాడికి ప్రపంచం కనబడాలి వాడికి ఆత్మే కనపడతాను ఎవరికైతే పరమాత్మ స్థితి కలిగిందో వాడికి ఏమైంది అనంత విషయం లేనిద జీవుడుగా ఒక శరీరధారిగా ఒక ప్రపంచంలో ఒక దేశంలో ఒక చోట జీవిస్తున్నటువంటి మీకు విషయం ఎంతగా ఉంది అనంతంగా తోచు అంతేనా కాదు యూనివర్స్ ఇన్ఫినిట్ అంటున్నాం అని పరమాత్మ స్థితి నుంచి గనక చూసినట్లయితే ఆ విషయం అంతా ఏమైపోయిందట లేనిద ఎట్లా ఉదా మీ ఇల్లుందా లేదా ఇప్పుడు ఇంట్లో ఉన్నావు నాలుగు గోడల మంచి బయట అంటే చూపెడతావు విండో లాంటి అవతారంలో బయట బయలు అనేది విషాలు ఉన్నాయి బయలులో నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంతేగా నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన బయలుకేమ పరిమితులు వచ్చినాయా లేవు రాలేదుగా కొంతకాలం తర్వాత ఇల్లు పడిపోయిందమ్మా అప్పుడు కూడా బయలు కట్టినప్పుడు బయలుంది ఇల్లు లేనప్పుడు కూడా బయలు బయలు అన్నప్పుడు ఉంది అందులో నేననే జీవుడు వచ్చాడు ఈ శరీరం అనే ఇల్లు పడిపోయింది ఇప్పుడు బయలుకేమ అలాగే పంచభూతాలు ఇల్లు వచ్చింది కొంతకాలం తర్వాత పంచభూతాలు పోయినాయి పోయినాయి అప్పుడు బయలుగా ఏమైనా తేడా ఉందా నక్షత్రాది సముదాయంతో కూడినటువంటి అనా విషయం వచ్చింది గెలాక్సీలు నెబులాలు ఎన్నైతే చెప్తున్నావో వాటి అన్నిటితో కూడిన విషయం బయలులో వచ్చింది బయలు అంటే అంతరిక్షం అంతరిక్షం ఆ అంతరిక్షంలో విషయం వచ్చింది కొంతకాలం తర్వాత విషయం పోయింది అంతరిక్షానికి ఏమైనా కొరత పడిందే అంతరిక్షం ఎల్లప్పుడు అంతరిక్షమే కాబట్టి పరమాత్మ ఎప్పుడు పరమాత్మే బయలు ఎప్పుడు బయలే వచ్చిపోతున్నదేమిటి మా బ్రహ్మాండం అనే ఎరుక అంటే మాయ వచ్చిపోతున్నట్టు కదా సార్ ఎరుకన్నా మా ఒకటే కదరా ఓయన్నా చైతన్యం అనుకోవాలంటే ఉన్నదంతా అంతరిక్షం మొత్తం స్థితి దాకా ఉన్నది అనే దాన్ని బట్టి శూన్య నిర్వచనం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషతే అంటున్నావు కదా కాబట్టి ఉన్నది ఎప్పుడు పూర్ణమే పూర్ణమి నుంచి పూర్ణము ఉద్భవించినా పూర్ణమే పూర్ణమి నుంచి పూర్ణము తీసివేసినా పూర్ణమే పూర్ణమునందు పూర్ణము లయమైనా అది పూర్ణమే ఎల్లప్పుడూ పూర్ణమే ఇప్పుడు అదేగా చెప్పింది దీనికి వ్యతిరేక అన్వయం అవుతుంది అంతశన్యం బహిశూ మధ్యశూన్యం శూన్యూ ఎన్ని శూన్యాలు ఉన్నాయటూన్యం బహిశూన్యం మధ్యశూన్యం శూన్యొండూ కొండ పుట్టింది కొండ పోయింది శూన్యమూ శూన్యమే పూర్ణమన్నా శూన్యమన్నా రెండు ఒక్కటే చిట్ట చివరి స్థితిలో మూడుంటాయి స్థితిలో మూడుంటాయి అంటే బ్రహ్మమును బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు మూడుంటాయి మధ్యలో ఆటం సంకల్పం శూన్యం కాలం సంకల్పం శూన్యం కాలం కాలం దాడితే పరబ్రహ్మే కాలం ఫైనల్ గా వస్తుంది అండి కాబట్టి సంకల్పము సంకల్ప అతీతము శూన్యము శూన్యాతీతము కాలము కాలాతీతము అనేటువంటి స్థితులను ఎవరైతే దాడతారో వాళ్ళు బయలుస్థితికి చేరిన వాళ్ళు వాళ్ళు పూర్ణ స్థితికి చేరిన వాళ్ళు వాళ్ళు ఆ బయలు దర్శించి ఆ బయలు స్థితిలో ఉండిపోయాడు అంతరిక్ష స్థితిలో ఉండిపోయాడు వాడు శూన్యాన్ని దాటినవాడు కాలాన్ని దాటినవాడు సంకల్పాన్ని దాటినవాడు వీళ్ళందరూ ఎవరు ఎప్పుడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన పరాత పరబ్రహ్మం అన్నాడు మెహర్ బాబా ఏ పేరు పెడితే బ్రహ్మము పరబ్రహ్మము ఇంకా అవతలకి చెప్తే పరాత్పర బ్రహ్మము కూడా జ్ఞాననేత్రం ద్వారా దర్శిస్తారండి ఇవన్నీ కూడా జ్ఞాన చక్షు అసలు ఆత్మ సాక్షాత్కార జానంతో మొదలవుతుంది అంతర్నేత్రం అనేది దేంతో మొదలైంది ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో మొదలైంది దర్శనం బయలు స్థితి తర్వాత నేననేవాడు ఉన్నాడు మీరు కంటి మధ్యలో ఇట్లా శిఖా శిఖలో ఆకాశం ఇవి అదొక దృష్టి అదొక దృష్టాంతరూపక పద్ధత అనమాట అంటే ఒక దర్పణంలో కన్నును చూపెట్టి కంటి మధ్యలో ఉన్నటువంటి ఆ వెలుగును చూపెట్టి ఆ వెలుగు మీద దృష్టి నిలుపుకోమంటారు అట్లా నిలుపుకోగా నిలుపుకోగా నిలుపుకుపోగా కళ్ళెదరకుండా ఆ అద్దం తీసేసినా కూడా అది కనపడటం మొదలుపెడుతుంది అలా కనపడటం ఏర్పడటాన్ని ఆర్యా దర్పణం ఏర్పడటం అంటారు ఇట్లా ఆర్యా దర్పణం ఏర్పడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడికి ఈ పిండ బ్రహ్మాండములకు సంబంధించినదంతా ఈ ఆర్యాదర్పణంలో కనపడుతుంది అలా ఎరిగి దానిని లేకుండా చేసుకుంటాడు కాబట్టి ఆ పెండ బ్రహ్మాండములందు ఏ వ్యవహారం అయితే ఉందో ఏ నియమం అయితే ఉందో ఏ లయమైతే ఉందో ఏ ఘటన ఏఘటనలు ఉన్నాయో అవన్నీ కూడాను ఆ ఆర్యా దర్పణంలో దృశ్యంగా చూస్తాడు కాబట్టి ఇప్పుడు అక్కడ చెప్పే దృశ్యం ఏ దృశ్యం ఆర్యా దర్పణంలో చూడబడే దృశ్యం దృశ్యం జ్ఞాన నేత్రానికి కనపడినటువంటి దృశ్యం నేనెవరు దృక్స్వరూపం కేవల దృక్స్వరూపం దృశ్యంతో పని లేని వాటి ఇట్లా ఎరగాలన్నమాట ఎదిగి ఎదిగి ఎదిగి నాకు మూలమేది అని విచారణ చేయగా మూలం లేనివాడుగా తేలియ అట్లా ప్రయాణం చేసి చిష్ట తానే లేకుండా పోయే ఈ రకమైనటువంటి పర విధ నడకను నేర్పేటటువంటిది ఏదైతే ఉందో దాని పేరు మౌన వ్యాఖ్య బోధించే విధానం లేదనమాట దర్శన విధానం అనమాట ప్రబోధ సమయ అంటే అది సాక్షాత్ కురుబోధ సమయ స్వాత్మాన ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నులనే దర్శనాన్ని పొందాలి ఇంకా బహిర్వోద్భూతం యథా నిద్రయా నిద్రపోతున్నప్పుడు పంచభూతాలు ఎరకలేదు కానీ పంచభూతాలు వాస్తవంగా లేవా ఉన్నాయి ఈ అనంత విశ్వం ఆత్మస్థితిలో ఎలా ఉంది ఆత్మ దృష్టితో ఉంటే విశ్వం కనపడటం లేదు విశ్వం ఉన్నదనే దృష్టితో చూస్తే ఆత్మ తెలియదు నిద్రపోతున్న వాడికి మెలకువలో ఉన్నవాడికి భేదం ఏమిటి ఆ నిద్ర నుంచే మేల్కొన్నావు కానీ మెలకువలో నిద్ర గురించి తెలియదు నిద్రలో మెళక గురించి తెలియదు నిత్య జీవితంలో ఇది ఎంత సత్యమో అలాగే ఈ విషయం అంతా ఉంది అని భోగే వస్తువుగా చూసినప్పుడు ఆత్మ తెలియదు అనే విషయం కూడా అంతే సత్యం ఇలా తెలుసుకో మెలకు నిద్ర ఎక్కడకు పోయిందో నిద్రలో ఈ మెలకువ ఎక్కడకు పోయిందో అది తెలియదు అంటే ఎట్లా అండి సాక్షిగా ఉంటాడు కాబట్టి సాక్ష చేస్తున్నాము కాబట్టి విచారణ చేయాలి మెలకు ఎక్కువసేపు నిద్ర కొద్దిసేపే కాబట్టి నిద్ర పోగొట్టుకోవాలి ఏది వస్తుందో అది పోవాలి అంటే నిద్ర వచ్చే నిద్ర పోవాలి వచ్చే విశ్వం పోవాలి పోతుందా అట్లా పోవట్లేదు సార్ అట్లా ఆ రకమైన మెలకు అని పొందాలి స్థూలంగా నిద్రపోకుండా ఉండమనో స్థూలంగాగొట్టమనో చెప్పటల్లా దానికి అవతల చూడగలిగేటటువంటి దృష్టి ప్రాప్తిస్తే ఆ దృష్టి ప్రభావం వల్ల నువ్వు నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతుంటాయి నువ్వు మేలుకునే ఉన్నావు నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతున్నాయి దాన్ని చూడగలుగుతున్నావు బయట నుంచి చూసే వాడికి ఎట్లా ఉన్నాడు నా వలనే తినుచున్నాడు నా వలనే పొడు పరుండుచున్నాడు కానీ వాడి లోపల వాడు మేలుకున్నాడా లేదా అవును అనుభవ రీత్యా స్వానుభవ ప్రమాణ రీత్యా నువ్వు అక్కడ మెలకువని గనక నీ సమక్షంలో ఇంద్రియాలను నిద్రపోయినాయి అప్పుడు ఇంకా అప్పుడు నువ్వు నిద్రపోలేదుగా నేనున్నాను అప్పుడు ఉన్నావు కాపంచం అంతా నీలోకే లయమైంది మనలో ఎక్కడికో ఎక్కడి నుంచి వచ్చింది నీలోనే ప్రపంచం కాబట్టి అటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాల వద్దా పొందాలి సార్ అట్లాగే బ్రహ్మము నుంచి సృష్టి ఉత్పన్నమైంది అట్లాగే బ్రహ్మము నుంచి ఈ సృష్టి లయమైంది లయమైపోతుంది మరి ఇది కూడా దర్శనంగా చూడాలిగా ఆ రకమైన మెలకుమని పొందాలిగా అట్లాగే వ్యాపకంగా ఉన్నటువంటి విశ్వం పరమాత్మ నుంచి ఉద్భవించింది మరలా పరమాత్మ ఏంటే లేనైదు అది కూడా చూడాలి ఇట్లా ఎవడైతే దర్శన రీత్యా ఈ మూడు ఉన్నవి ఎట్లాగో లేనివి ఎట్లాగో ఇప్పుడు వాడు ఉన్నవాడా లేనివాడా ఉండి లేనివాడు ఇప్పుడు అది ఇప్పుడు కాబట్టి అయిపోయాడు పరమాత్మ స్థితికి వచ్చేటప్పుడు ఏమైపోయాడు లేనెరుకగా అయిపోయాడు ఉన్నది బయలు లేనిది ఎరుకాచల సిద్ధాంతంలో మాట్లాడే మాటలు ఈ పై స్థితికి సంబంధించిన మాట ఈ అనంత విశ్వం పుట్టక ముందు నుండి ఆత్మ ఉంది విశ్వం వస్తోంది కాబట్టి విశ్వమే పోతుంది అలా మెలుకవకు రాకడా పోకడా లేదా అదే ఎప్పుడు ఉంటుంది అలాగే ఆత్మ ఎప్పుడు ఉంటుంది నిద్ర అంటే అజ్ఞానం కాసేపు ఉంటుంది పోతుంది నిద్రలో నీదేనా తెలివిని స్థితిని కోల్పోతున్నావు కదా మెలుపులో ఉన్నంతసేపు నీవు ఏదైతే అయి ఉన్నావో ఆ తెలివి నీకుంది రాను ఎటులో పోను ఎటులో అయినదట్టులో కానిదెట్టులో ఎరుక ఉంది అది పోదు కాబట్టి లక్షణాలు బ్రహ్మాండ పద్ధతిగా సమిష్టిగాని విశ్వంగా గాని ఏ తీరుగా అయినా సరే దానికి రాకడా పోకడా ఉంది దానితో సమానంగా నువ్వు కూడా పెట్టుకున్నావు అయ్యావు దాంతో వస్తున్నావు పోతున్నాను దాంతోపాటే పోతున్నావు కానీ నువ్వెవరివి నేను వీటికి అతీతంగా ఉండేదాన్ని ఎరుకకు తీరిన వాడివి కాబట్టి నేను పరబ్రహ్మాత్మ నేను పరమాత్మ ఆ ఎరుక యొక్క స్థితిగతులు నాకు లేవు నేను లేని వాడను లేని పద్ధతిగా ఎల్లప్పుడూ ఉన్నా అంతరిక్షమేమో కనబడలేదు కదా ఎవరికి ఏం కనపడుతున్నాయి వచ్చి పోయేవో కనపడుతున్నాయి కానీ ఎల్లప్పుడూ ఉన్నది ఏమిటి లేనిదే ఎల్లప్పుడూ ఉంది పోతున్నాయి కాబట్టి ఎరుక ఉంది అది పోదు రావడం రావడం అంటే పోవడం కనబడుతుంది అనంత విశ్వం వచ్చింది పోతుంది మనం దేని గురించి చింతన చేయాలి రాకడా పోకడా స్థితి ఒకటి ఉన్నది దాని గురించి చేయాలి చూడాలి ఈ దృష్టికోణంతో చూడాలి రానిది పోనిది గురించి విచారణ చేయాలి బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యం మొదలైన దశలు అవస్థలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శరీరం వస్తుంది పోతుంది కానీ నీవు పోవు సృష్టి సామాన్య ధర్మంగా రావడం పోవడం ఉంది దీనిని ఏమి ఈ రావడానికి పోవడానికి ఆధారమైన స్థితిలో ఉన్న దానికి రాకడా పోకడ ప్రభావం లేదు నీలో నేను అనేది ఉంది దానికి రాకడా పోకడ ప్రభావం లేదు అది ఆధారం ఆధారస్థితి అంటే అది నేను నీ జీవన ప్రమాణంతో చూస్తే అనంత విశ్వం ఎక్కువ కాని పగలు రాత్రి భూమి మీద ఉన్న ఉన్నాయి కానీ సూర్యునికి లేవు కదా సాపేక్ష దర్శనం ఉన్న వారికి పగలు రాత్రి ఉన్నాయి లేకపోతే లేవు ఇవన్నీ అభ్యాస పూర్వకంగా వచ్చాయి అనంత విశ్వాన్ని ప్రతిబింబ సమానంగా చూడాలి ఈ అనంత విశ్వాన్ని గుర్తించినంతసేపు ఉంది లేకపోతే లేదు ప్రపంచం ఉంటే కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి అద్దం ముందు నిలబడితేనే కదా ప్రతిబింబం కనబడింది అది అది నీ రాదు కదా అంతే కదా మరి ఆ ప్రపంచాన్ని ఎవరు గుర్తించమన్నారు అది అలా అభ్యాసంతో జరుగుతోంది అర్థంతో పని లేకుండా ఉండలేమా నిన్ను సరి చేసుకోవడానికి ప్రతిబింబం అవసరం అలంకరణ అనే దృష్టి లేకపోతే అర్థం అవసరం లేదు అంటే మనం ఈ విశ్వం మీద మనకేమీ లేకపోతే ఆసక్తి లేకపోతే దాంతో పని లేదు అంతే కదా చిన్నపిల్లలప్పుడు ఆట బొమ్మలతో ఆడుకున్నావు లేదా ఆట బొమ్మల సుఖాన్ని ఇచ్చినయా లేదా ఆనందాన్ని ఇచ్చినయా లేదా ఇప్పుడు ఆడుకోని బొమ్మలు ఏమన్నా మారినయా ఆసక్తులు మారిన నువ్వే ఎదిగా ఎప్పుడైతే ఎదిగేది భ్రాంతి అయిపోయింది ఇప్పుడు భ్రాంతి నుంచి విడిపోయావు బొమ్మల సుఖాన్ని అన్ని తెలిసిపోయి ఆనందాన్ని అని తెలిసిపోయింది తెలిసేటప్పుడు భ్రాంతి లేకుండా పోయింది లేకుండా పోయిన అప్పుడు చిన్నప్పుడు అంటే ఇక వేరే వాటి మీద దృష్టి మళ్ళీ కాబట్టి పోయింది సార్ లేదా అర్థం ఏంటి అంతకంటే పై సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో కింది స్థితి లేని అయిపోవటం ఎవరకు అవమార దశలకు సంబంధించిన జ్ఞానం వచ్చేసేటప్పటికీ బాల్యానికి సంబంధించినవన్నీ భ్రాంతి అయిపోయింది అడిగితే ఏం చెప్తాడప్పుడు నువ్వే నువ్వు అట్టా ఆడుకున్నావమ్మా ఎవరన్నా చెప్పారనుకోని బాల్య విశేషాలు అప్పుడేదో అట్ అయిపోయిందిలే తెలియదు తెలియని స్థితిలో అట్ట అయిపోయింది కదా అంతే కాబట్టి ఆ భ్రాంతి అవివేకం వివేకం ద్వారా కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందితేనేమో జగద్భ్రాంతి పోయిత్య వస్తుంది ఆత్మార్థాత్మ వివేకం ద్వారా జీవభ్రాంతి పోయి రాసుకున్నావా ఐదు వివేకాలు రాసుకున్నా దేని వల్ల ఏ భ్రాంతి పోతుందో రాసుకోండి నిత్యానిత్య వస్తు వివేకం వల్ల జగద్భ్రాంతి లేకుండా పోయి భాంతి లేకుండా పోయి ఒక వివేకం ద్వారా జీవ బ్రహ్మభ్రాంతి పోయింది దృగ్దృశ్య వివేకం ద్వారా పరమాత్మ నిర్ణయం అయింది అక్కడేమో భ్రాంతులు పోతున్నాయి చివరికి వచ్చేసరికి నిర్ణయం అవుతుందండి కాబట్టి నిర్ణయాన్ని అందించేది ఏమిటంటే దృక్దృష్టి వచ్చినటువంటిది ఎల్లకాలం నిలిచిపోయింది మిగిలినటువంటి ఆలోచనలన్నీ అవి చెదిరిపోతాయి గాని దర్శనంగా ఎప్పుడైతే అంతర్నేత్రంలో జ్ఞానచక్షువుతో దర్శించినటువంటి ఏ దర్శనం అయితే ఉందో అది ఎలా అలా ఉండిపోయింది అది సహజ జ్ఞానము ఎట్లా తెలుసుకోవాలి కాబట్టి ఒక్కొక్క వివేకాన్ని పొందాలి ఒక్కొక్క భ్రాంతిని విడవాలి కాబట్టి వివేకాన్ని పొందడం ద్వారా భ్రాంతి పోయిందా భ్రాంతిని విడవడం ద్వారా వివేకం వచ్చిందా వివేకాన్ని పొందడం ద్వారా అతి ముఖ్యమైన విషయం ఇదే మానవుడు ఈ వేదాంత విచారణ తత్వజ్ఞానంలో నేను విడిస్తే గానీ దాన్ని పొందలేను అనుకుంటూ ఉంటాడు చీకటి పోయిన తర్వాత వెలుగు వచ్చిందా వెలుగు వస్తే చీకటి పోయిందా వెలుగు వస్తేనే చీకటి పోతుందా అది కాబట్టి నిరంతరాయంగా నువ్వు దేనికోసం ప్రయత్నించాలి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కోసం బ్రహ్మ సాక్షాత్కార జానం కోసం పరమాత్మస్థితి కోసం ప్రయత్నించాలి అంటేగాని నాకు జగద్భ్రాంతి పోవాలి జీవభ్రాంతి పోవాలి అట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే పోతుందే పోదు కావలసింది అంటే పోతుంది బాల్యం పోవాలి బాల్యం పోవాలి బాల్యం పోవాలంటే బాల్యం పోయిందే అలాగే జ్ఞానంలో కూడా అంతర్ముఖ ప్రయాణంలో సాధనంతో సహజ జ్ఞానాన్ని పొందాలి అసహజమైన పద్ధతులలో సాధించబడేది నిలబడదన్నమాట ఎందుకు విచారణ మార్గాన్ని ఆశ్రయించాలి ఎందుకంటే ఈ పోగొట్టుకోవడం అని కూర్చుంటే పోదు వస్తువు కాదు కదా కాబట్టి నీకు దానికి సంబంధించినటువంటి పూర్ణమైన పరిజ్ఞానం వచ్చి వివేకంలో మేల్కొంటే అది లేనిదం కాబట్టి నిన్ను వివేకంతో మేల్కొనేటట్లు చేయడమే గురుబోధ సాంప్రదాయం ఏ వివేకానికి ఆ వివేకాన్ని నీకు అర్థమయ్యేటట్లు చెప్పి ఆ రకమైన పద్ధతిగా నిన్ను జీవింపజేసి ఆ రకమైన భ్రాంతులు నీవే దూరమైపోయినాయనే నిర్ణయంతో మేల్కొని చెప్తే లేకుండా ఇతరలో నుంచి మేల్కొన్నావమ్మా నిద్రపో నిద్రపో అన్నారు ఇంకా చాలా పడుకుందా అయిపోయి అయిపోయిన ఇంకా ఇప్పటిదాకా పడుకున్నాడు ఒకసారి వివేకం వస్తే అవివేకంతో వ్యవహరించే అవకాశం అజ్ఞానంతో వ్యవహరించే అవకాశం లేదు మనం అజ్ఞానంతో అవివేకంతో కొన్ని పనులు చేసామని వివేకం వచ్చిందా రాలేదా మరి వాటిలో మళ్ళీ అలా ప్రవర్తించ చూద్దాం ఎందుకని తెలిసింది కదా కాబట్టి తెలియదను తెలియటే జ్ఞానం తెలిసే తెలివిటే బ్రహ్మాల్ గా చెప్పమంటే తెలియదను తెలియదను ఈ తెలియదు అనాలన్నా ఆ తెలుసు అనాలన్నా ఓ తెలివి ఉండాలా ఉందా ఆ తెలిసేడు తెలివిని పోయటమే తెలియ కాబట్టి ఇట్లా ఇట్లా నేర్చుకోవాలి జ్ఞానాన్ని చిక్కు రావాలి బయటికి శాస్త్ర పరిభాషలో చిక్కు పడకూడదు ఇంకా చివరే ఉందండి తుల్యం నిజాంతర్గతం బహిర్భూతం ఒకటి ఉంది అవి అంటే జనరల్ గా చెప్పారు ప్రపంచంలో కంప్లైంట్స్ గురించి వాటి గురించి తర్వాత ఇంకొక ఫైనల్ గా ఒకటే సార్ దేశ కాలంగా అతీతంగా ఎలా ఉండాలి చివరి విషయం మొట్టమొదటి నిత్యాని వస్తు వివేకంతో మొదలు పెట్టాలి ఒక్కొక్క వివేకాన్ని పొందుతూ ఎదగాలి ఎదగాలి ఇలా ఇట్లా మీరు చేసినప్పుడు అలా శ్లోకాన్ని చెప్పించుకోండి సార్ జై గోదావ్ అండి